ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సమర్రజస్త గుణా ప్రకృతి సంభవాబి మహాబాహో దేహే దేహినమ వ్యయ సో ప్రకృతి ప్రకృతి పురుషుడు పురుషుడు అసంగుడు పురుషుడు అంటే చేతనుడు చేతనుడైనటువంటి పురుషుడు అసంగుడు ఈ ప్రకృతి త్రిగుణాత్మకము ప్రకృతికే క్షేత్రము అని పేరు పురుషుడికే క్షేత్రజ్ఞుడు అని పేరు ఈ ప్రకృతి పురుష వివేకము ఇది వేదాంత శాస్త్రానికి మేరుదండము వంటిది వేరుదండము అంటే వెన్నెముక వెన్నెముక వంటిది కాబట్టి ఇక్కడ ఎప్పటికీ ప్రకృతిలో ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా పురుషుడు తన యొక్క అసంగతను నిలబెట్టుకోవాలి తన అసంగతను నిలబెట్టుకుంటే పురుషుడే జీవన్ముక్తుడైపోతాడు వాడు దైవీ సంపద కలవాడేవి జీవన్ముక్తుడవుతాడు అసంగత నిలబెట్టుకోకుండా ప్రకృతితో మమేకమైనట్లయితే ఆ జీవుడే బంధింపబడతాడు కాబట్టి జీవుడు అనేది ఇట్స్ లైక్ మిడిల్ సెంట్రల్ పాయింట్లో ఉంటుంది ఈ జీవుడు ప్రకృతితో కలిసేడా సంసారంలో బంధింపబడతాడు ప్రకృతి నుండి అసంగంగా ఉన్నాడా పరమాత్మలో విలీనం అవుతాడు సో ఆ విధంగా ఆ ప్రకృతి పురుష వివేకము యొక్క ప్రాముఖ్యాన్ని జాగ్రత్తగా మనం ఇప్పుడు సంసార బంధము ప్రకృతితో తాదాహ్యమే అదే సంసార బంధం ఈయమంటానంటే ద బ్లూ ప్రింట్ ఆఫ్ బాండేజ్ అంటారు సంసార బంధం బ్లూ ప్రింట్ మనకి స్పష్టంగా తెలుసుకున్నట్లయితే ఆ బంధం నుంచి బంధం గురించి తెలిస్తే ఏమిటోతుంది బంధం నుంచి విముక్తి కలుగుతుంది బంధం గురించి తెలుసుకోకుండా బంధం నుంచి విముక్తి కలుగుతుంది లేదన్నా ముడి ముడి గట్టి ముడిని ననుకోలేదు ఆ ముడి విప్పాలంటే ఊరికే కంగారు పోయి ఇటు లాగే అటు లాగితే ముడి విప్పదు పైగా మరింత విగుసుకుంటుంది ఏం చేయాలంటే ముడిని కంగారు ఇటు ఒకటి లాగే అటులాగే అలా చేయకుంటుంది ముందు దాన్ని ఎగ్జామిన్ చేయాలి షస్గా విజ్ఞాపించేయాలి పరీక్ష చేసి అప్పుడు కరెక్ట్ సైడ్కి దాన్ని లాగితే ఇది ఉంటుంది సో ఆ విధంగా సంసార బంధమును మనం విజ్ఞానం చేయాలి సంసార బంధమున కానీ ప్రకృతితో మమేందమోగుతాయి సంసార బంధము ఇప్పుడు చూడండి ఏదో వస్తువు బయట ఉంటుంది బయట సృష్టిలో బయట వస్తూ ఉంటుంది టేబుల్ ఇక్కడ ఉన్నది ఈ టేబుల్ నన్ను ఏమీ బదిహించదు కానీ ఇది నా టేబుల్ అని నేను అనగానే అది నన్ను బంధిస్తుంది కదా బంధమే కదా ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను కానీ నాకు డౌట్ ఉంటుంది ఏమిటి వీళ్ళు ఈ టేబుల్ని సరిగ్గా మేనేజ్ చేస్తున్నారో లేదో లేకపోతే ఈ టేబుల్ దాటి కానీ ఇంకో టేబుల్ దేనికి చెప్పేసి రాత్రి పడుకుని నిద్రపోతున్నారేమో దాని మీద ఆ విధంగా టేబుల్ని పాడు చేస్తున్నారేమో అని నాకు బంగు ఉంటుంది నేను ఎక్కడో ఉంటానో కానీ దృష్టి అంతా ఈ టేబుల్ మీదే ఉంటుంది అవునండి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వ్యామోహంతో బంగారు ఆభరణాలు కొంట అనవసరం కదా బంగారు ఆభరణాలు ఏదో కొద్దిగా ఉంటే సరిపడుతుంది కానీ ఓ ఇంత బంగారంతో ఆభరణాలు కొని వీటిని ఇంట్లో దాచుకుంటే ఎవడైనా కన్నం వేస్తే అందు గురించి అప్పుడే బంధం ప్రారంభమైంది చూసారా ఎవడైనా కన్నం వేస్తాడంటే అంటే బంధమే కదా అది కాబట్టి ఏం చేయాలి బ్యాంకులో ఓ లాకర్ తీసుకుని దాంట్లో దాచిపెట్టాలి అంతకంటే చక్కగా చందనబర్లో సుమణ దగ్గరే ఉంచేస్తే అయిపోయింది దగ్గర దానికి దీనికి క్యా ఫరక్ పడుతుంది బ్యాంకులకు లాకర్లో దాచిపెట్టి వదులు నేనేం చేశానంటే చందనాభ్రదర్ వాడి దగ్గరే చెకట్టిస్తాను ఆభరణాలన్నీ వాడి దగ్గరే వాడి దగ్గరే భద్రంగా ఉంటాయి వేలకి వస్తుందా కాబట్టి బంధముటే అలా ఉంటుంది మనది అంటే బంధం బంగారము చూసి ఎంజాయ్ చేసేయటం మనది అనే లేదు మనది అనే మాట లేదు అది బంధము లేదు ఇది చూసారా సంసార అంటే ఏది ఆత్మ కాదో అటువంటి అనాత్మ ప్రకృతి దానితోటి మమేకమగుత ఏ బంధము కాబట్టి బంధము యొక్క బ్లూ ప్రింట్ మీరు స్టడీ చేయాలి ఇప్పుడు ప్రకృతి ఎన్ని రకములుగా ఉంటుంది అంటే ప్రకృతిలో ఎన్ని అంశములు అంటే మూడు అంశములు గలవు వాటికి గుణములోనూ ఒక పారిభాషిక పదము అది గుణములు ఆ ప్రకృతిలో ఉండేటువంటి మూడు అంశాలు వై త్రీ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రకృతి నుండి పుట్టిన జగత్తులో మీకు ప్రధానంగా మూడు అంశములు గలవు ఏమిటి ద్రవ్యము శక్తి జ్ఞానము అని మూడు అంశాలు ఉన్నాయి మీరు ఏదైనా ఒక చెట్టు చూడండి ఆ చెట్టుకేసి చూస్తే అది ద్రవ్యము మెటీరియల్ ఆబ్జెక్ట్ దాంట్లో శక్తి గలదు అంటే లోపల చాలా మూమెంట్ ఉంటుంది చెట్టు ఫొటోసెన్ససిస్ ద్వారా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది కాబట్టి దాని లోపల ఎంత చలనం ఉంటుందో మీరు చెప్ప శక్యము మీరు ఊహించలేరు అంతటి చలనము ఆ చెట్టు లోపల ఉంటుంది అంతటి ఎనర్జీ మూమెంట్ ఉంటుంది సో అదేమో రజోగుణము సో ద్రవ్యము సత్వగుణం నుంచి వచ్చింది సారీ తమో గుణం నుంచి వచ్చింది శక్తి ఎనర్జీ ఎనర్జీ అండ్ వర్క్ ఇవన్నీ కూడా రజోగుణం నుంచి వచ్చాయి ఆ చెట్టు లోపల ఒక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది అలాగే అది మీకు ఎలా తెలుసు అంటే ఆ చెట్టు ఏం చేస్తుందంటే వేసవి కాలంలో ఆకులను రాలి చేస్తుంది ఎందుకని ఆకులు అలా ఉన్నట్లయితే దాంట్లో ఉండే మాంశ్చర్ అంతా కూడా ఎగిరిపోతుంది ఇప్పుడు చెట్టు ప్రాణానికి హాని అని చెప్పి మాంశ్చర్ని రిటైన్ చేసుకోవటం కోసం చెట్టు ఏం చేస్తుందంటే ఆకులని రాలు చేస్తుంది తర్వాత ఇటువైపు నీళ్లు ఉన్నాయనుకోండి అటువైపు స్టోన్ ఉందనుకోండి అండర్ ది గ్రౌండ్ అటువైపు స్టోన్ ఉంది ఇటువైపు నీళ్లు ఉంటే ఆ చెట్టు ఏం చేస్తుందంటే వ్రేళ్లను ఆ నీళ్ల వైపు ప్రసరింపజేస్తుంది చెట్టు యొక్క సారము వ్రేళ్ళు మీరు వ్రేళ్ల స్ట్రక్చర్ చాలా గొప్పగా ఉంటుంది భూమిలోకి చొచ్చుకుపోతూ ఉంటాయి భూమిలో ఉండేటువంటి పోషక చక్కగా వ్రేళ్ల ద్వారా అవి లాపుకుంటాయి కాబట్టి ఆ జ్ఞానమంతా కూడా ఆ చెట్టు ఎందుకు ఉంటుంది అది సత్వగుణము యొక్క కార్యము కార్యమంటే దాని నుంచి పుట్టింది కాబట్టి చెట్టునండి తమోగుణము కలదు రజోగుణము కలదు సత్వగుణము కలదు యొక్క సమావేశమే చెట్టు సపోజ్ మీరు చెట్టును చూసి ఓహో ప్రకృతి యొక్క మహిమ ఇది అన్నారనుకోండి అది బంధించదు కానీ ఈ చెట్టు నాది అన్నారనుకోండి బంధిస్తుంది చెట్టు నాది అన్నవాడు ఆ తు అందరూ నవ్వు ఆ చెట్టు నవ్వుకుంటుంది వీడి వీడి తండ్రి నాది అన్నాడు తండ్రి పోయాడు తాత నాది అన్నాడు తాత కూడా పోయాడు నేను ఇలాగే ఉన్నాడు వీడు ఇప్పుడు నాది వెళ్తున్నాడు వీడు వీడికి పోతాడు నేను మాత్రమే అలాగే ఉంటాను అని ఆ చెట్టు నవ్వుకుంటుంది చుట్టూ రెండు వందల ఏళ్ళు బతికిందనుకోండి సపోజ్ ఎన్ని తరాలు పోతాయి ఈ లోపల ఎనీవే కాబట్టి ప్రకృతి ఎందు మూడు గుణములు కలవు ఎందువలన ప్రకృతి నుండి పుట్టిన సృష్టి ఎందు మూడు అంశాలు మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఈ మూడు అంశాలకి కరస్పాండింగ్గా మూడు గుణములు అక్కడ ప్రకృతి ఎందు కలవు కాబట్టి ఇక్కడ గుణశబ్దానికి అర్థం ఏమిటంటే కారణ అంశ కారణ తత్వము అని అర్థం ప్రకృతిలో ఉండే మూడు ఆస్పెక్ట్స్కి మూడు కారణతత్వములు కలిస్తే అది అది మీకు మూల కారణము మాయాశక్తి లేక ప్రకృతి అవుతుంది వాటికి గుణములు అని పేరు కాబట్టి గుణమన్నది ఒక పారిభాషిక శబ్దము గుణ ఇది పారిభాషికబ్ద న రూపాధివత్ ద్రవ్యాశ్రిక గుణా ఇది గుణానే మాట అది పారిభాషిక శబ్దము ఒక టెక్నికల్ వర్డ్ తప్ప ఇప్పుడు తెల్లని గోడ గోడ అంటే ఒక ఆకారం ఒక ద్రవ్యం దానికి తెల్లని అనే గుణం ఉంటుంది ఎప్పుడైనాను ఒక వస్తువు ఒక ఆకృతి లేకుండా తెల్లన తెల్లనా ఎర్రనా ఇలాంటి గుణాలు ఉంటాయా ఉండవు ఉండవు ఏదో ఒక ఆకారం ఉండాలట ఆకారం ఉంటే అది తెల్లగా ఉంది ఎర్రగా ఉంది అని చెప్పచ్చు కాబట్టి ఎప్పుడూ కూడా గుణములు అనేవి ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి ఆ గుణములు కాదు ద్రవ్యమును ఆశ్రయించి ఉండే తెల్లనా ఎర్రనా మొదలైన గుణములు ఇది ఈ మాట అది కాదు ఇది ఒక పారిభాషిక పదము దీనికి అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉండేటువంటి మూడు అంశాలు ఏవైపో వాటికి మూలమునందు ప్రకృతి యొక్క కారణతత్వములు అని దానికి అర్థము చ గు గుణగుణి అన్యత్వం అత్ర వివక్షితం ఇప్పుడు మీకు లోకంలో తెల్లని గోడ అన్నారు అనుకోండి గోడ వేరు తెల్లదనము వేరు గుణము వేరు గుణి వేరు భిన్న భిన్నాలుగా ఉంటాయి గోడ అంటే మీరు రంగు వేశారు కాబట్టి తెల్లని గోడ తెల్లదనము వేరు గోడ వేరు కానీ అన్ని చోట్ల అలా ఉండక్కర్లేదు ఉదాహరణకు కొన్ని చోట్ల ఇప్పుడు బంగారం ఉండదు బంగారమునకు తీగలుగా సాగే గుణము కలదు అన్నాను అనుకోండి ఇప్పుడు ఆ గుణము బంగారం కంటే వేరే ఉందా బంగారంలో అంతర్గతమై ఉన్నదా అంటే బంగారంలో అంతర్గతమయ్యే ఉంటుంది గోడ మీద తెల్లదనము ఎర్రదనము లాగా సపరేట్గా ఉండదు బంగారంలో అంతర్గతమై ఉండదు కాబట్టి బంగారం దగ్గర ఎలా అయితే గుణము గుణి తెల్ల పేదలవాసాగుత గు గుణము గుణి బంగారం ఈ గుణములకు గుణికి అభేదమే తప్ప భేదాన్ని మీరు అక్కడ చూడలేరు భేదం అనేది లేదు కానీ తెల్లది గోడ అన్నప్పుడు ఆ తెల్లదనానికి గోడకి భేదము గలదు అలాగే ఇక్కడ మూడు గుణములు కలిసిన ప్రకృతి అని అంటున్నప్పుడు ఈ త్రిగుణాత్మిక ప్రకృతి అన్నప్పుడు ఈ మూడు గుణములకు ప్రకృతికి అభేదమా భేదమా అని ఒక రావడం సహజం తెల్లని కూడా అన్నట్టుగా ప్రకృతి దానికి మూడు గుణాలు ఉంటాయి అనియా అనే లేక మూడు గుణములన్నా ప్రకృతి అన్నా ఒకటే ప్రకృతిని ఆ మూడు గుణములను విడదీయలేము అభేదమే అనియా అంటే ఇక్కడ అభేదమే చెప్పబడుతున్నది భగవాను అభిప్రాయం ఏమంటే అభేదము అని చెప్పుతాయి కాబట్టి త్రిగుణాత్మిక అన్న ప్రకృతి అన్న ఒక్కటి ప్రకృతి అనేది ఎలా అయితే గోడ మీద మూడు రంగులు వేసినట్టుగా ఆ ప్రకృతి మూడు గుణములు గలవు గుణములు వేరు ప్రకృతి వేరు అలా మాత్రం కాదు మరి అలాగా బంగారము గలదు అది పచ్చగా ఉంటుంది నెలమెలా మెరుస్తుంది తీగలుగా సాగుతుంది ఈ మూడు గుణాలు కూడా బంగారం నుంచి మీరు సెపరేట్గా వేరు తీసి చూపించటం సంభవము కాదు అలాగే ఇక్కడ ప్రకృతి ఎందుకు సత్వ్రజస్తమో గుణములు ఉందనో వాటిని విడదీసి చూపించటము సంభవము కాదు కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే గుణములకు ప్రకృతికి అభేదమును చెప్పుకుంటే ఇక్కడ తాత్పర్యము మీరు ఓపిక పట్టాల్సి ఈ మీమాంసంతా కూడా సో ఓవైపోయా మీరేమో పురాణ కాలక్షేత్రానికి అలవాటు కూడా ఉన్నారనుకోండి ఈ చర్చంతా కూడా అదో కాబట్టి ఇట్ లాట్ ఆఫ్ పేషెన్స్ యూ హ్యావ్ టు కాన్షియస్లీ మేనేజ్ ఆల్ దేస్ట్ సో ఎప్పుడైనా సరే ఈ సృష్టిలో ఉండే సకల పదార్థములు ఆ సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములై ఉంటాయి సత్వరజస్తమో నుండి పుడతాయి అంటే ప్రకృతి నుండి పుడతాయైనా సత్వరజస్తమో నుండి పుడతాయైనా ఒకటే ఎందుకంటే మూడు గుణములు అన్నా ప్రకృతి అన్నా ఒకటే మనమే అభేదాన్ని చెప్తున్నాం తప్ప భేదాన్ని అని చెప్పట్లేదు సో ఇప్పుడు శరీరము ఎక్కడి నుంచి పుడుతుంది ఆ మూడు గుణాల నుంచి పుడుతుంది తర్వాత ధనము త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి పుట్టింది చుట్టూ ఉండేటువంటి ఈ ఇల్లు వాకిలి మొదలైనవన్నీ కూడా ప్రకృతి ప్రకృతి కార్యములు గుణ కార్యములు కూడా అంటారు అలాగే నా భార్య నా కొడుకు నా భర్త అంటే రజపుల గుణకార్యము అన్నీ కూడా గుణముల నుంచి పుట్టినవి ఏవో పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా గుణముల నుంచి పుట్టినవి క్రియలు అన్నీ రజోగుణం నుంచి కొడతాయి సో ఈ విధంగా పెద్ద లిస్టు చెప్పాను నేను ఇంతవరకు ఇవన్నీ కూడా గుణకార్యములే ఇవన్నీ అంటే ఏమిటి పదార్థములు ధనము ఇల్లు వాటిని పరివారము అంటే కుటుంబ సభ్యులు తర్వాత ఏమో క్రియలు పరిస్థితులు ఇత్యాది సర్వము ప్రకృతి యొక్క కార్యమునే వీటి ఎడల ఇవి నాది ఇవి నేను శరీరముతోటి ఇది నేను అని వీటి అని మిగతా వాటితోటి ఇవి నాది అని వీడు దాదాత్మ్యమును చెందుతయే బంధము అది బంధము అర్థమైంది సో ఈ మూడు గుణములు బద్ బంధిస్తాయి అని చెప్తున్నారు నిబద్ధనంతి మహాబాహో ఎలా బంధిస్తాయి అంటే ఇక మీరు ఇప్పుడు ధనము కలదు అది ప్రకృతి కార్యము ప్రకృతి నుంచి పుడుతుంది ధనం సపరిశ్రమ గుణాల నుంచి పుడుతుంది సో మీరు బిజినెస్ చేశారనుకోండి బిజినెస్ రజోగుణ కార్యం దాని నుంచి డబ్బు వస్తుంది మీరు మమేకమై నేను నాది అని మమేకమయ్యారనుకోండి అప్పుడు అది బంద్ అలా మీరు మంచి పని చేశారనుకోండి పుణ్య కార్యం చేశారనుకోండి పుణ్యం వస్తుంది అది సత్వగుణం ఈ పుణ్యం నాది దీంతో నేను స్వర్గానికి వెళ్తాను అంటే మళ్ళీ బంధిస్తుంది సత్వగుణం కూడా బంధిస్తుంది దేహము తమో గుణ కార్యం చేయడాము ఇది నా దేహము అంటే బంధిస్తుంది నా దేహము అని అనుకున్న వాడు బంధంలో పడిపోతాడు వెంటనే బంధంలో పడిపోతాడు కాబట్టి ఈ విధంగా నేను నాది అనేటువంటి తదాత్మ్యం ఏదైతే కలదో ప్రకృతితోటి అదియే ఏ బంధహేతు అని ఆ విషయాన్ని మనం చూశోం తస్మాత్ గు ఇవ నిత్యపరతం క్షేత్రజ్ఞం ప్రతి అవిద్యాత్మక క్షేత్రజ్ఞం నిబద్ధన ఇప్పుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రము అంటే ప్రకృతి అంటే గుణము గుణాహన్న ప్రకృతి హన్న ఒకటే ఇప్పుడు దీంట్లో క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు క్షేత్రము పరతంత్రం ఇప్పుడు ఫ్యాను ఎలక్ట్రిసిటీ దీంట్లో ఫ్యాన్ పరతంత్రము స్వతంత్రము కాదు ఎలక్ట్రిసిటీ స్వతంత్రం ఫ్యాన్ అంటే తిరిగిది అది తిరగాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి కానీ ఎలక్ట్రిసిటీ ఉండాలంటే ఫ్యాన్ ఉండాలి అని లేదు అని లేదు ఎలక్ట్రిసిటీ ఉండాలంటే ఫ్యాన్ ఉండక్కర్లా కానీ ఫ్యాన్ ఉండాలంటే కొరకు ఎలక్ట్రిసిటీ ఉండి తీరా సో కాబట్టి ఫ్యాన్ పరతంత్రము ఎలక్ట్రిసిటీ స్వతంత్రము అలాగే ఇక్కడ కూడా గుణములు పరతంత్రములు క్షేత్రజ్ఞులు స్వతంత్రులు కానీ ఈ క్షేత్రజ్ఞుడు అజ్ఞానంతో ఉంటాడు అజ్ఞానం ఉంటుంది ఈ అజ్ఞానం కారణంగా ఈ గుణములు ఈ క్షేత్రజ్ఞుణ్ణి బంధిస్తున్నాయి ఎప్పుడు అజ్ఞానము చేత కలిగే బంధము అది కల్పిత బంధమే ఉంటుంది అజ్ఞానం వల్ల కలిగే తాడేసి కట్టేశారనుకోండి అది కల్పిత బంధమా యథార్థ బంధమా యథార్థమైన బంధం మీరు కలగంటూ ఎవడో మిమ్మల్ని తాడుమేసి కట్టేస్తారు మీరు ఆ బంధము వల్ల కలిగే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు నిజానికి తెలివిగా ఉన్నప్పుడు యథార్థంగా తాడుమేసి కడితే ఎంత దుఃఖం కలుగుతుందో కళాకంటు ఉన్నప్పుడు ఎవడో తాడుమేసి కట్టేసినప్పుడు అంత దుఃఖం కలుగుతుంది దుఃఖంలో తేడా ఉండదు రెండు సమానంగానే ఉంటాయి కానీ అక్కడ కలిగే దుఃఖము అది దేనివల్ల కలిగింది యథార్థమైన బంధం వల్ల కలిగిందా కల్పిత బంధం వల్ల కలిగిందా కల్పితమైన బంధం కానీ ఆ సంగతి వాడికి తెలియదు అజ్ఞానం కాబట్టి అజ్ఞానము చేత కల్పితమైన బంధము అని చెప్పాల్సి ఉంటుంది ఈ గుణముల వలన క్షేత్రజ్ఞ నాకు కలిగే బంధము యథార్థమైన బంధం కాదు అజ్ఞానం వల్ల కలిగిన బంధము మాత్రమే వీడు తెలుసుకుంటే ఆ బంధం పోతుంది తెలుసుకుంటే బంధం పోతుంది తెలుసుకోవడమే ఆలస్యం ఇప్పుడు చాలా ప్రాక్టికల్ నేను అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్లు ఇచ్చి ప్రయత్నం చేస్తా ఎంత ప్రాక్టికల్ అంటే చెప్పశక్తిని కాదంతా ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ తెలుసుకోవడం అనేది ఆలస్యం ఇప్పుడు ఉదాహరణకి నాకు ఏదో పట్టు పట్టు వస్త్రాలు పట్టు కాషాయంలో కూడా పట్టు ఉంటాయి పట్టు కాషాయం ధరించాలి మెలబెల్లలాడితో మంచి ఫోటోలు జరిగితే బాగుంటుంది అని అనిపించింది అనుకోండి అదే బాధ్యత నేను తెలుసుకోను కాషాయం దేహానికి శిక్ష సంపాదించడం కోసం ఇందుకోసం ఒక సివిలైజర్ సొసైటీలో ఉండాలి ఏదో ఒక కాషాయం సింపుల్గా ఉన్న ధరించాలి తప్ప ఈ పట్టు అనేటువంటి వ్యామోహం ఈ కస్టమ్మేడ్ కాషాయపు వస్త్రములను ధరించుట అవి నిరమల మెరిసిపోతావు అట్రాక్టివ్గా ఉండుతా ప్రొఫైల్ని మెయింటైన్ చేయుట ఇదంతా కూడా అజ్ఞానము బంధము అని నేను తెలుసుకున్నాను అనుకోండి ఏమైందా బంధం పోయింది అసమానం బంగారం అంటే బాగుండదని నేను కొంచెం మార్చాను చేంజ్ బంగారం చాలా హ్యాండీ దృష్టాంతం చక్కగా అలా రెడీగా ఉంటుంది మనం దృష్టాంతంగా చెప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇప్పటికీ దాని ఫ్రీక్వెన్సీ దానికి వచ్చింది స్లైట్లీ మోడిఫైడ్ ఎగ్జామ్ పోయిందంటే బంధం పోయిందండి కాబట్టి ఇది నాది దీనివల్ల నాకు శోభ అని అనుకోవడమే బంధం వాస్తవంలో మీరు స్వతంత్రము ప్రకృతి పరతంత్రము ఆ సత్యాన్ని తెలుసుకుని ప్రకృతి ఎలా మేము నాది అనేటువంటి అజ్ఞానాన్ని పక్కన పెడితే బంధమే లేదు కాబట్టి ఈ ప్రకృతి జీవుని బంధిస్తోంది అంటే యథార్థంగా బంధిస్తోందని కాదు అజ్ఞానము చేత కలిగిన బంధం కనుక నిబద్ధనంతి ఇవా ఇవా అని పెట్టుకో అన్నట్లు ఉంటుంది తం ఆస్పదీకృత్య ఆత్మా ప్రతిలభంతే ఇది నిబధ్నంతి ఇది ఉచ్యంతే ఈ చర్చతో కొంచెం జటిలమైన చర్చ ఈ మీమాంస కాషస్గా చేయాల్సి ఉంటుంది సమాజంలో అగాఢశీలత అనేది లోపించుట అనే సమస్య ఒకటి ఉన్నది అంటే దేన్నైనా లోతుగా పరిశీలించేటువంటి అలవాటు సమాజంలో జనులకు లేకపోవుట అనే సమస్య ఉన్నది ఆ సమస్యని అధిగమిస్తూ వేదాంత పాటలు చెప్పాల్సి ఉంటుంది దట్ ఇష్యూ ఇస్ ఆల్వేస్ దా ఎనీవే చూడండి మీరు గమనించండి దేహము బంధిస్తుంది క్షేత్రజ్ఞుని అన్నారు కదా దేహం క్షేత్రజ్ఞుణ్ణి బంధిస్తుందన్నారు నిజానికి క్షేత్రజ్ఞతత్వం ఆ చైతన్యము లేకపోతే దేహం అనేది లేనే లేదు కాబట్టి దేహము ఎప్పుడు ఉన్నది క్షేత్రజ్ఞ చైతన్యంలో దేహము అనుభవానికి రావాలి దేహానుభవం ఉన్నప్పుడే దేహం ఉంటుంది దేహానుభవం లేదనుకోండి దేహము ఉండనే ఉండదు ఇప్పుడు నిద్రిస్తూ ఉంటాను నిద్రలో మిమ్మల్ని దేహం బంధిస్తుందా బంధించదు ఎందుకు వల్ల బంధించదు దేహము లేదు కనుక ఎందువల్ల లేదు దేహం అనుభవానికి వచ్చుట లేదు కనుక స్వప్నంలో ఓ దేహం ఉంటుంది దేహం కానీ కాదు స్వాప్మిక దేహము అది బంధిస్తుంది ఎందువల్ల అది నేను అని అనుకుంటున్నాను అసలు ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఈ చైతన్యంలోనే ప్రకాశిస్తుంది కాబట్టి దేహం అనేది ఉంది ఎప్పుడుంది అనుభవానికి వచ్చినప్పుడే ఉంది అనుభవానికి ఎప్పుడు వస్తుంది చైతన్య ప్రకాశము నందు మాత్రమే అనుభవానికి వస్తుంది కాబట్టి దేహము యొక్క మనుగడ అంటే అది అనుభవమునకు వచ్చుట కూడా చైతన్య ప్రకాశాధీనమై ఉంటుంది కాబట్టి చైతన్య ప్రకాశాన్ని ఆశ్రయంగా చేసుకుని మనుగడను సంపాదించిన ఈ దేహము ఆ చైతన్యాన్ని బంధించినట్టుగా ఉంటుంది ఇది ఎలా ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ లేదు కానీ అంటే తను ఉండడానికి ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడిన ఫ్యాను ఆ ఎలక్ట్రిసిటీని బంధించినట్లు ఎంత విదూరం ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు దేహము లేదు ఎందుకని దేహానుభవం లేదు కాబట్టి దేహము లేదు తెలివొచ్చింది తెలివి వచ్చిన ప్రథమ క్షణములన్నీ దేహానుభవం ఉండదు కాబట్టి అప్పుడు దేహము లేదు ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అంటే కొద్ది క్షణాలు అయ్యేప్పటికీ దేహం అనుభవానికి వస్తుంది అప్పుడే ఉంది దేహము ఎప్పుడు అనుభవానికి వస్తే అప్పుడే ఉంది సో దేహము అనుభవమునందు ప్రకాశించి తద్వారా తన యొక్క ఉనికిని సంపాదించుకుని అప్పుడు ఆ చైతన్యాన్ని బంధిస్తూ ఉంటుంది దీనికో అంటే ఇప్పుడు కురుపు అంటాం చూడండి యిల్ కురుపు వేసింది అనుకోండి ఈ కురుపు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది ఈ కురుపు కూడా న్యూట్రిషన్ కావాలి కదా దానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవి కావాలి లేకపోతే కురుపు అది డ్రైఅప్ అయిపోతుంది అది చక్కగా యాక్టివ్గా ఉండాలంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ కావాలి అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి దేహం నుంచి తీసుకుంటుంది దేహం లేకపోతే బాయిల్లేదు సపోజ్ ఈ బాయిల్ని ఇలా కోసి పక్కన టేబుల్ మీద పెట్టారు అనుకోండి ఏమవుతుందా బాయిల్ అది ఎండిపోతుంది అది దేహం మీద ఉన్నప్పుడు నిగనగలాడుతో నవనవలాడుతో మంచిగా మంట పుట్టిట్లా చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది దానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దేహం నుంచి వస్తుంది దేహాన్నించి దేహం నుండి ఆ న్యూట్రిషన్ తీసుకుని రక్తప్రసారమంతా తీసుకుని దాని ద్వారా తాను మనుగడను పొంది దాని ద్వారా తాను వర్ధిల్లుతో అదే దేహాన్ని ఈ కురుపు బాధిస్తుంది అలాగే నేను అనే చైతన్యమును ఆశ్రయించుకుని దేహము మనుగడను పొంది ఆ చైతన్యాన్నే అజ్ఞానం కారణంగా బంధిస్తున్నట్లుగా ఉంటుంది తెలిసిందండి అదే అంటున్నారా తం ఆస్పదీకృత్య ఆత్మానం తమ్ ఆత్మానం ఆస్పదీకృత్య ఆత్మను ఆశ్రయముగా చేసుకుని ప్రతిలభంతే సో ఇది నిబద్ధంతి ఇది ఉచ్యంతే ప్రతిలభంటే తమ స్వరూపమును పొందుచున్నది అంటే తమోగుణము ఉన్నది అంటే దేహాభిమానం ఉండాలి దేహాభిమానం ఉంటేనే తమో గుణము ఉన్నట్టు లెక్క దేహాభిమానము ఉండాలి అంటే అనుభూతి స్వరూపమైన చైతన్యం ఉన్నది కాబట్టి తమో గుణము ప్రకటమవ్వాలి అంటే చైతన్యానుగ్రహం ఉంటేనే ప్రకటమవుతుంది అలాగే రజోగుణము క్రియాకలాపం అంతా కూడా దేహం ద్వారా ప్రకటమవుతూ ఉంటాయి అంటే దేహం ఉండాలి అంటే దేహానుభవం ఉండాలి అంటే చైతన్య ప్రకాశం ఉండాలి సత్వము అంటే జ్ఞానము జ్ఞానం ఉండాలంటే అంతఃకరణంలో బుద్ధి ఎందు జ్ఞానం ఉండాలి అంటే బుద్ధి ఉండాలి అంటే బుద్ధి అనుభవానికి రావాలి అంటే బుద్ధి ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకుని అది అనుభవానికి వస్తుంది కాబట్టి రజోగుణమైన తమోగుణమైన సత్వగుణమైన అవి ది కమింగ్ టు ఎగ్జిస్టెన్స్ అవి ఉనికిని పొందుతాయి సత్తని పొందుతాయి ఎలా పొందుతాయి ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకుని సత్తను పొంది అప్పుడు ఆ చైతన్యాన్ని బంధిస్తాయి ఇప్పుడు కొడుకు పుడతాడు ఎలా పుడతాడు వీడి నుండి పుడతాడు వీడు ఉండబట్టి కొడుకు పుడతాడు పుట్టి వీడిని బంధిస్తాడు డబ్బు వీడు పోగేస్తాడు వీడు లేకపోతే డబ్బు లేదు వీడు పోగేస్తాడు బిజినెస్ చేసి డబ్బు మూట కడతాడు ఆ మూట డబ్బు మూటకి ఆ మనుగడ ఇచ్చింది ఎవరు వీడు ఆ మూట వీడిని బంధిస్తుంది ఇది ప్రకృతి అంటే ఆత్మ చైతన్య అనుగ్రహం లేకపోతే ప్రకృతికి మనుగడయే లేదు ఆ విధంగా సంపాదించి ఆ ప్రకృతి బంధిస్తూ కాబట్టి ఏ రోజునై మీరు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తే ఆ రోజే మీరు ఇండిపెండెంట్ అయిపోతారు ఎప్పుడు బంధము నేను బం నాకు బంధము లేదు అని మీరు ఎప్పుడు డిక్లేర్ చేస్తే అప్పుడే మీరు బంధ ఎందుకంటే మీ అనుగ్రహం లేకుండా మీ ఆశీస్సు లేకుండా మిమ్మల్ని బంధించేటువంటి శక్తి ప్రకృతికి లేదు నేను ఎక్కడికో వెళ్తున్నా ఎందుకంటే ఎవరో మహాత్ములు ఏదో వచ్చే చెప్తున్నారు సరే చూద్దాం వినదవులు ఎవరు చెప్పిన అని అక్కడ నిలబడి పెడుతున్నాను ఆయన చాలా బాగా చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి మీరు పెదవులమై చిరునవ్వు పెట్టుకోండి బాగా చిరునవ్వుతో ఉండండి ఫేస్ ముఖాన్ని అలా ఏదో తాపం ఏదో బరి మోసుకున్న వాళ్ళేగా ఆముదం తాగిన వాళ్ళేగా అలా పెట్టుకోవద్దు ముఖం ఎలా ఉంటుంది ఏదోలాగ దుఃఖంతో ఉంటుంది అలాగే ఆవుడి తోళ్ళలాగా పెట్టండి ముఖం చిరునవ్వుతో పెట్టుకోండి ముఖం ఇప్పుడు మీరు ఒక డిక్లేర్ చేయండి ఈ చిరునవ్వు నా ముఖాన్ని నేను పెట్టుకున్నాను నేను ఉల్లాసంగా చిరునవ్వుతో ఉన్నాను ఇంక పైన సుఖం వచ్చినా ఈ చిరునవ్వును చెరిగిపోనివ్వను దుఃఖం వచ్చినా ఈ చిరునవ్వును చెరిగిపోనివ్వను విన్ను విరిగి మీద పడ్డా ఈ చిరునవ్వు చెరిగిపోదు నేను ఉల్లాసంగానే ఉంటాను యూ డిక్లేర్ తూ యువర్ సర్ ఇతరులకు డిక్లేర్ చేయట్లా తు యువర్ సర్ యూ డిక్లేర్ ఎవడో చిట్లాడనుకోండి నా చిరునవ్వు నేను విధులు పెట్టను ఎవడో ఇవ్వాల్సిన డబ్బు ఎక్కొచ్చాడు అనుకోండి నా చిరునవ్వు నేను విధులు పెట్టను ఎందుకంటే ఇప్పుడు ఏమైంది వాడు అపకారం చేసి డబ్బు పట్టుకుపోయాడు చిరునవ్వు పట్టుకుపోయాడు ఎంత నష్టమవుతుంది డబ్బు పట్టుకుపోగలడే తప్ప చిరునవ్వు పట్టుకుపోలేడు నా చిరునవ్వుని లాగేసేటువంటి శక్తి వాడికి లేదు డబ్బు లాగేసే శక్తి వాడికి ఉండదు ఎందుకు తెలుసు ఆల్రెడీ లాగేసేటటువంటి ఇంక ఇప్పుడు కొత్తగా లాగేదేయండి ఆల్రెడీ వాడి చేతికి వెళ్ళిపోయింది వరహస్థం గతం గతం ఆల్రెడీ పోయింది వాడి చేతికి ఇంకా ఇప్పుడు దాన్ని నేను అది వాడి నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోవడమే కానీ నా చిరునవ్వుని ఎందుకు పోకపోవడం నెల రోజుల క్రితం అప్పు తీసుకున్నాడు నెల రోజుల క్రితం నా జేబులో ఉన్న డబ్బులు అప్పు కొట్టుకుపోయాడు ఇవ్వాల్సిన రోజున ఇవ్వలేదు ఇప్పుడు చిరునవ్వు కొట్టుకుపోయాడు ఎంత నష్టం అవుతుందంటే అప్పిచ్చి వడ్డీ కట్టిస్తాయి కాబట్టి నా చిరునవ్వుని నేను ఎదురు పెట్టను చెప్తున్నాడు వీళ్ళకి జనాలకి నెవర్ లీవ్ యువర్ స్మై నెవర్ గివ్ అప్ యువర్ స్మై కీప్ ఇట్ కమ్ వాట్ మే కీప్ యువర్ స్మై బాగుంటా చాలా బాగా చెప్తున్నాడు కాబట్టి ఈ ప్రకృతి ఓ ప్రకృతి రా వచ్చి నన్ను ఎత్తి మీద కూర్చో నన్ను బంధించు అని మీరు ఆహ్వానిస్తేనే అది మిమ్మల్ని బంధించగలుగుతుంది మీరు కన్ను ఎర్ర చేస్తే ప్రకృతి అంత దూరంలో నిలబడుతుంది మిమ్మల్ని మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించలేదు రేట తాత్పర్యంచ ప్రకృతి సంభవాహ భగవన్ మాయా సంభవాహ నిబద్ధంతివా ఇవా పెట్టుకోవాలి శ్లోకంలో ఇవా లేదు మీరు ఇవా పెట్టుకోవాలి తే అంటే ఆ గుణములు గుణములు అంటే ఎక్కడి నుంచి వచ్చేవి ఆ భగవంతుని మాయాశక్తి నుండి వచ్చినటువంటి ఆ గుణములు బంధిస్తున్నాయి బంధిస్తున్నాయి అంటే అర్థం ఏమిటి బంధిస్తున్నట్లుగా ఉన్నాయి బంధిస్తున్నట్లు ఇప్పుడు నేను మీకు మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని ప్రాక్టికల్గానే మీరు ఇప్పటికెప్పుడే ప్రాక్టీస్ చేయొచ్చు ఇలా పెట్టండి ఇలా రెండు ఇలా రెండు చెట్లు ఇలా పెట్టండి కావండి ఇప్పుడు నేను చెప్పినట్టే చేయాలి మళ్ళీ మీకు సొంతం చేయడం కాదు మీ సొంతం చేస్తే నాకు దృష్టాంతం లేదు ఓకే నేను చెప్పినట్టే ఎలా పెట్టారా ఇవి ఊడటం లేదు ఎంత లాగిన ఎంత లాగినా ఓటం లేదు చూడండి లాగిన చూడండి ఓ ఎంత లాగినా ఊటలేదు ఏమీ లేదు అంతకు ముందున్నది బంధము ఇప్పుడు మీరు ట్రై చేసి చూడండి ఎంత లాగినా ఊట్టం లేదు ఊట్టం లేదు ఊట లేదనిసేపు ఉండవు అదే ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై కాబట్టి బంధము యథార్థం కాదు బద్ధనంతి ఇవ ఇంకో ఎక్స్పెరిమెంట్ చెప్తారు మీరేం చేస్తారంటే ఎదరవాడిని మిమ్మల్ని తోయమని చెప్పండి ఎస్ట్ పుష్లు మీరల్లా నిలబడండి వాళ్ళు మిమ్మల్ని తోసేయాలి తోసేస్తే మీరు ఈవిన్ ఫాల్టర్ అంటే మీరు అడుగు తడబడి నా పక్కకు వెళ్ళిపోవాల్సి వస్తున్నారు తోసేయడం అంటే కింద పడిపోవడం కాదు తోసిస్తే అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది మీరేం చేస్తారంటే అదే నువ్వు తోయరా అని వాళ్ళు తోయ్యమనండి మీరు మీ మనస్సులో వీడిని నేను ప్రేమిస్తున్నాను అని అనుకోవాలి ఐ లవ్ దిస్ గాయ తొయ్యి మనస్సులో అనుకోవాలి పైకి వాడికి చెప్పకూడదు వాడికి ఏం చెప్పాలి తొయ్యి పుష్మి కానీ మనస్సులో ఐ లవ్ దిస్ ఫెలో అని మీరు అనుకోవాలి ట్రై చేయండి వాడు తొయ్యలేడు నేను చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలా తొయ్యరా ఈజ్ అ యూస్లెస్ ఫెలో తొయ్ యూస్లెస్ ఫెలోని మీరు మనస్సులో అనుకోవాలి పోయి వాడుతోస్తాడు మీరు మీరు పడిపోతారు మీరు యూ విల్ బి పుష్డ్ అవే ఇది ట్రై చేస్తున్నాడు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి అంటే అర్థమేంటి నేను వీళ్ళని ప్రేమిస్తున్నాను అనే భావన మీకు అంత బలా ఇస్తుంది ఐ హేట్ దిస్ గై అనే భావన క్షణికమే అయినప్పటికీ అప్పటికే మీ బలం అంతా కూడా పోయింది అంచేత వాడు మిమ్మల్ని ఈజీగా తూసేయగలుగుతాడు కాబట్టి మీ బంధాన్ని ఎవళ్ళు పెట్టారు వాడు పెట్టాడో మీరు పెట్టుకున్నారని మీరే పెట్టుకున్నారు కాబట్టి అదే బంధము మీరు మీరు ఇది బంధిస్తోంది అనుకోవడమే బంధం అంతకంటే వేరే బంధమేమీ లేదు అంటే బంధం అంటారు మీరు కల్పిస్తేనే బంధం ఇంకా చాలా దృష్టాంతాలు చెప్తాను నేను అలా చెప్తూ కూర్చుంటే ఇంకే భాష్యం అవదు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను హే మహాబాహో అంటే బా బలమైన చేతులు గెలవాడా అని అర్థం దాన్ని శంకర్లు ఇక్కడ వివరిస్తున్నారు ఎక్కడా వివరించలేదు ఇక్కడ వివరించారు గీతా భాష్యంలో మహాంతవు సమర్థతరౌ అజాగుత్రలంబౌ బాహూయస్య సహ మహాబాహుహు హే మహాబాహు అందు ప్రథమానుభూత్తిలో విగ్రహవాక్యం చెప్పి దాన్ని సంబోద ప్రథమానుభూత్తిలోకి మార్చారు మహాబాహుడు అంటే మహాబాహువులు గలవాడు మహా అంటే మంచి బలమైన బాహువులు అని ఒక అర్థం తర్వాత బాహువులు పుట్టిగా కాకుండా మో వరకు వరేలాడే చేతులు గలవాడు మహా అంటే బలమైనవి పొడవాటి పొడవంటే ఎంతవరకు మోకాళ్ళ వరకు మోకాళ్ళ వరకు నిలబడితే నిలబడితే మోకాళ్ళ వరకు కూడా ఆ చేతులు వస్తాయి అని అలా వర్ణిస్తారు అంటే ఆ జాను ప్రలంబౌ మోకాళ్ళ వరకు వరేలాడేటువంటి చేతులు గలవాడు అంటే మంచి అజానుబాహు విగ్రహం పెద్ద విగ్రహం సిక్స్ ఫుటార్ సో సిక్స్ ఫుటార్ ఇండియన్ స్టాండర్డ్స్ సిక్స్ ఫుటార్ అమెరికన్ స్టాండర్డ్స్ అంటే మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫుటర్ అన్నా రాలేదు అటువంటి బాహువులు కలవాడా హే మహాబాహు అంటే దాంట్లో కొంచెం వెతకారం చెప్పచ్చు మనం ఎలాగంటే బాగా కండలు అయితే బాగా పెంచు తప్ప బుర్ర లేదు అని అర్థండి బుర్ర లేకపోవడం చేత జ్ఞానం లేదుగా కండలు పెంచారు జ్ఞానం లేనికేమవుతుంది సంసారంలో బంధింపబడతావా హే అర్జున అని అర్థం వెతకారంగా చెప్పచ్చు ఇంకో అర్థం చెప్పొచ్చు ఇంకా కండలు గురించి కూర్చుంటే కాదు అవి ఆత్మస్వరూపం కూడా తెలుసుకుంటేనే కొంత అర్థత అని ఇంటి కింద చెప్పొచ్చు అలా ఏదైనా చెప్పొచ్చు ఏ మహాబాహం దేహే మంత్ర శ్లోకంలో దేహే నిబంధనకి ఈ గుణాలు ఏం చేస్తాయో తెలుసుకోండి వీడిని బంధించి పెడతాయి బంధించాలంటే చెర చరసాల ఒకటి ఉండాలి కదా ఏమిటా చెరసాల ఈ దేహమే చరసాల మనిషి దేహంలో బాడీలో ట్రాప్ అయి ఉంటాడు ఈజీ ట్రాప్డ్ ఉంది బాడీ మరి చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఊరికే మిమ్మల్ని నిందించడం నా అభిప్రాయం కాదు ఇప్పుడు ఈ గుండె కొట్టుకుంటోంది దీనికి ఏమైపోతుందో అని గడప పెట్టుకుని బ్రతుకుతున్నాడు అనుకోండి ఈజీ ట్రాప్ంది బాడీ కదన ఈజీ ట్రాప్